ం శ్రీ గురు హో నమరి ఓం స్మృతిస్మృతిపరాణానామాలయ నమాదశంకర నిస్యముశ్లసిండా దేవేదేభ్యోలం జగత్ మర్మేతమం వందే విద్యాథమేశ్వర తస్మసర నాస్థ్యంభ్యాసాన జనకాదే కథం రాజ్యం ఇది దృఢబోధ ఆపంప్రస్పా సత్మస్మృతేరవసరో నాస్య్యాసాన జనకాదే కథం గ్రాడబోధస్మృతే అవసర అని అభ్యాసా విన జనత్యం బృధబోధ ఇప్పుడు చూడండి ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి జ్వరం వచ్చిందంటే లోపల ఇమ్యూనిటీ బాగా తగ్గి ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం వస్తుంది కదా ఆ ఇన్ఫెక్షన్ పోవటానికి ఏవో మందులోకి వాడతారు ఇన్ఫెక్షన్ పోగానే కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఆహారము విహారము మంచి నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాక్కుండగా ఎందుకంటే ఇమ్యూనిటీ ఇంకా గట్టిబడిందో లేదో అనే సందేహం ఉంటుంది ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవ్వడం మూలంగానే జ్వరం వచ్చింది ఆ జ్వరం అయితే తగ్గింది కానీ ఇమ్యూనిటీ మళ్ళీ ఒరిగినల్ స్టేట్కి వచ్చిందా లేదా అని అందుకోసం ఆ టైంలో కొద్దిసేపు తలుపు వేసే ఉంచాల్సి ఉంటుంది ఎందుకంటే ఎండ ఒక దృష్టాంతం వ్యక్తి ఉన్నాము ఆ ఇమ్యూనిటీ మళ్ళీ ఎరుగన్ వచ్చేదాకా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎక్కడ పడితే అక్కడ కలవండి ఎక్కడ పడితే అక్కడ నువ్వు త్రాచింది బానే ఉంది ఆ రకంగా మనం జాగ్రత్తగా ఉండాలి ఒక పదిహేను రోజులు నాలుగు రోజులు జాగ్రత్తగా ఉన్న తర్వాత మళ్ళీ ఇమ్యూనిటీ దాని ఒరిజినల్ లెవెల్స్ అది వచ్చేస్తే ఇంకా ఆ ఉన్నా పర్వాలి అర్థమైందన్న దృష్టాంతం అలాగే మీరు సంసారంలో ఉన్నారనుకోండి సంసారంలో ఆ వేదాంతానికి ఎందుకు వచ్చారు సంసార బంధము కనుక సంసారము బంధము కనుక అది శోకాన్ని భయాన్ని కలిగిస్తూ ఉంటుంది కనుక ఆ బెడగ నుంచి కప్పించుకోవటం కోసం వేదాంతానికి వచ్చారు అవునా అయితే కొంతమంది సాయంకాలం పూట కాలక్షేపంగా ఉంటుందని కూడా వచ్చి అది కూడా హిందుసేది కోడు ఇప్పుడు క్లాసూమ్ కంటే పెళ్ళి అక్కడ అక్కడ పళ్ళు ఉండొచ్చు ఆయన గంట ముప్పై నిమిషాలు ఇవి పెరుగుతున్నాయి ఇప్పుడు గంట ఇరవై నిమిషాలు ఆయన వాక్కుంటాడు ఏదో దృష్టాంతాలు అంటాడు ఇదంటాడు ఆ శ్లోకానికి ప్రకృతి వార్థం ఆయన చెప్పుకుంటాడు తర్వాత పదక్షేమం కూడా ఆయన చెప్పుకుంటాడు అన్వయం కూడా ఆయన చెప్పుకుంటాడు ఇప్పుడు అన్వయం మిమ్మల్ని అన్వయం చేయడం నేను ఏమైనా కష్టపెడుతున్నానా హస్ వారి దగ్గర కాళిదాస మహాకవి కాళ్యాలు చదివి రోజుల్లో మేమే అన్యాయం చేయాల్సి వచ్చింది అంటే శ్లోకాన్ని ముందు చూసుకుని వెళ్ళాల్సి వచ్చింది ఆయనకి తెలిసిపోతుంది శ్లోకం దగ్గర అన్వయం చేయడం దగ్గర వచ్చేప్పటికీ మీరు చూడకుండా వచ్చాడు అని తెలిసిపోతుంది ఆయన వెంటనే ఆయన అందుకుని వచ్చేసేవారు రేపు చూసుకురా అని అనేవారు చూడకుండా వచ్చామన్నమాట తప్పి చూసుకురా అనేవారు కాబట్టి అన్యాయం కూడా నేనే చేసుకుంటున్నా తప్ప మిమ్మల్ని నేనేమో కష్టపెట్టట్లేదు తర్వాత ఊటే ఉంటారు అర్థమైనంత అర్థమవుతుంది మేము ఏం జీవిత లేదు ఇంట్లో నష్టం ఏం కదా తర్వాత మనం మిత్రులందరినీ ఒకసారి కలిసి హలో ఉంటే హలో కూడా ఉంటుంది సోషల్ గ్యాదరింగ్ ఖర్చు నేను మించి మించలేను సాయంకాలం పూట కాబట్టి అందుకోసం వచ్చి కూడా ఉండవచ్చు బట్ విషయం పోనీ రావడం వల్ల వచ్చినా స్థిర వచ్చిన తర్వాత ఈ సంసార బంధం నుండి మనం విముక్తులమై ఆత్మస్వరూపము పొందగలేము అనే ఉత్సాహం మీకు కలిగిననుకో ఆరంభావస్థ ఈ ఆరంభావస్థలో అంటే మీలో ఆత్మనిష్ట ఇంకా బలపడలేదన్నమాట ఇంకా గట్టిపడలేదు సంసార వ్యామోహము మీకు ఇంకా ఉండే అవకాశం ఉన్నది అటువంటి అవస్థలో మేమేం చేయాలంటే పని కట్టుకుని సాంసారిక విషయములకు దూరంగా ఉండాలి పని కట్టుకుని దూరంగా ఉండాలి మేము వేదాంతం మాకు బాగా వంటపట్టేసిందండి మేము ఎక్కడున్నా కూడా మాకు సంసారం మమ్మల్ని ఏం చేయలేదు మేము అని అనుకుని నేను సంసారంలో ప్రవేశిస్తే సంసారం మిమ్మల్ని కాబట్టి జ్వరం తగ్గిన వాడు ఎలా అయితే జాగ్రత్తగా ఉంటాడో కొద్ది రోజులు మీరు కూడా ఇప్పుడిప్పుడే సంసారం నుంచి బయటపడుతూ ఉన్నారు కనుక ఇంకా సంసారం మీకు పూర్తి పట్టు రాలేదు కనుక మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే కొంచెం కొంతకాలము ఇతర సాంస్కారిక విషయముల వైపు నెలకుండా ఆత్మనిష్టనే మీరు కొనసాగిస్తూ ఉండాలి ఆ పని చేయాలి అంటే దీని మీద పూర్వపక్షం ఒకటి ఉంది ఎందుకంటే అలా ఎందుకండి మేము వేదాంతం చదువుకుంటే సంసారం మీద వెళ్ళిపోతాం మేము మన సంసారం ఏదైనా చేయటమో మీరు ఎలా చెప్పగలరు సంసారం చుట్టబెట్టేస్తుందని మహారాజు ఆయన వేదాంతం తెలుసుకుంటేనే రాజ్యాన్ని నడిపించి ఒకటి రాజ్యక్రంలో సంస్థలు ఉంటాయి ఎన్నెన్నో ఇష్యూస్ ఉంటాయి వాటిని అన్నిటినీ నడిపించేవాడు గనక మహారాజా అప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అలాగే ఉంటాడు ఆయన ఎన్ని ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఉంటాడు అయినా కూడా ఎక్కడా చిక్కు చూపినట్టు నిలబడ్డు వెళ్ళిపోయి రాత్రి పన్నెండు తర్వాత వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటే అదేదో స్విచ్ వేసినట్టుగా నిద్రపోతాడు ఆయన ఎలా రేపులో ఐదు కూర్చుంటాడు యోగా చేసుకుంటాడు ఇన్ని పనులు ఉన్నా కూడా ఇది మెడిటేషన్ చేస్తారా ధ్యానం చేస్తారు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అన్ని సమస్యలని అలా ఎదుర్కొంటూనే ఉంటారు జనక మహారాజు మోడల్ జనక మహారాజులోనే ఉన్నాడు ఆయన మరి ఆ జనక మహారాజు చేసినట్టుగా మేము కూడా చేయొచ్చుగా మేము వేదాంతం జరుపుకుంటూ ఉంటాము అట్ ది సేమ్ టైం వెళ్తాము మహిళా మండలికి లేకపోతే క్లబ్బులకి వెళ్తూ ఉంటాము రాజకీయాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తాము పెళ్ళిళ్ళు పేరెంట్ ఆలో వెళ్తూనే ఉంటాము అందరితో కలిసిమెలిసి షాపింగ్లు ఏవి చేసుకొనే ఉంటాము మమ్మల్ని సంసారం ఎందుకు చుట్టబెడుతుంది వెనకున్న తొట్టబెట్టిందా మమ్మల్ని ఎందుకు చొట్టబెడుతుంది అనే అనవద్దు ఎందుకంటే జనకుడి జ్ఞానము చాలా గట్టిది మీ జ్ఞానం అంత గట్టిది కాదేపో చూసుకోండి ఒకవేళ గట్టిది కానట్లయితే సంసారానికి దూరంగా ఉండి దాన్ని గట్టి చేసుకోండి ఒకసారి గట్టి పడిపోయిన తర్వాత మీరు సంసారంలోకి వెళ్ళినా పర్వాలేదు వెళ్ళకపోయినా పర్వాలేదు గట్టి పెడిన తర్వాత సంసారంలోకి వెళ్ళాలని అనిపించలే అనిపించడం అది శ్లోకం అర్థమైంది కదండి అంటే అర్థం ఏంటంటే చూడండి ఆత్మ గురించి మీరు చేయాల్సింది ఏమీ లేదు ఆత్మ నిత్య శుద్ధము నిత్య బుద్ధము నిత్య ముక్తము ఆత్మను మీరు సబ్బు పెట్టి ఆత్మకి కర్మలను చేసి పుణ్యాన్ని సంపాదించి ఆత్మకేదో ఒక శోభను మీరు తేనక్కరలేదు ఉపాసనల ద్వారా ఆత్మకి ఒక ఉన్నత స్థితిని మీరు కలిగించనక్కర్లేదు ఆత్మలో లే దైవత్వాన్ని మీరు సంపాదించనక్కర్లేదు దైవమే అయ్యి అన్నది మీరు చేయాల్సిందల్లా మీ మనస్సును సెటరేట్ చేసుకున్నటయే మీ మనస్థే మీ ఆత్మ నీకు లేకుండానే చేసేస్తుంది ఇది ఎలాగంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ఆరోగ్యం మీకు ఉండమే ఉండదు ఈ ఆరోగ్యం చెడుకోకుండా ఉండాలంటే ఏం చేయకూడదు అనే ప్రశ్న అలా ఆలోచించాలి ఆహారంలో విహారంలో ఆరోగ్యం చెడకుండా ఉండే పద్ధతి ఏది అని చూస్తూ ఆరోగ్యం చెడకుండా చెబుతున్నారనుకోండి మీకు ఏముంటుంది సహజంగా ఏముంటుంది ఆరోగ్యం ఉండమే ఉంటుంది కాబట్టి సాధకులు వేదాంత శ్రవణం చేసుకున్నవారు ఆ వేదాంతంలో పెట్టినటువంటి విరక్తి అదే వైరాగ్యము విచారము వాటిని దుష్గా ముందుకు ఉండాలి తప్ప ఇవి ఉంటాయి అవి ఉంటాయి సాయంకాలం వేదాంత సాయంకాలం ఐదున్నరకి క్లాసుకు వెళ్తాము అంటే పొద్దున్న మహిళా మండలి లేకపోతే క్లబ్బు మహిళా మండలి అయితే స్త్రీలైతే మహిళా మండలి పురుషులైతే క్లబ్బు మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతం తర్వాత షాపింగ్లు అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు పేరెంటాలు ఇవన్నీ సోషల్ గ్యాదరింగ్స్ పార్టీలు బర్త్డేలు అన్నీ నడిపింగ్ చేస్తూ ఉంటాము ఆత్మ గురించి అప్పుడప్పుడు అజహా వివాహంతో ఉంటాము ఆ సాయంకాలం కూడా విధంగా ఉంటాము మిగతా చేస్తూ ఉంటాము పాలిటిక్స్ ఇవన్నీ కూడా మేము నడిపించుకుంటాము అని మీరు అన్నట్లయితే మీ ఆత్మజ్ఞానము చెదిరిపోయే అవకాశము కాలదు కాబట్టి మీరు మిమ్మల్ని జనక మహారాజుతో పోల్చుకోకూడదు మరి ఎవరితో పోల్చుకోవాలి అప్పుడే జ్వరం తగ్గినటువంటి జ్వరం తగ్గి ఇంకా పుకుటబడుతూ ఉన్న వీసుగా ఉన్న వాడితో పోల్చుకోవాలి అది శ్లోకం మీ మనస్సును సెపరైట్ చేసుకోవాలి అసలు మీరు ఎలా మీరు ఆలోచ మీరు ఏదైతే మీకు ఎలా మీకు ఎలా ఆలోచిస్తున్నారు ఎలా లోపల ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా జీవిస్తున్నారు హౌ యూ థింక్ హౌ యూ ఫీల్ హౌ యూ లివ్ ఓకే మీకు ఉదాహరణ చిన్న ఉదాహరణ డ్రెస్ మీరుకోండి డ్రెస్ దేనిలో ఏదో డ్రస్సు ఏదో సివిల్ సొసైటీలో ఏదో డ్రస్సు దేహానికి ఎలిమెంట్స్ నుంచి రక్షణ ఇవ్వడం కోసం ఏదో డ్రస్సు దట్ ఈజ్ హౌ యూ థింక్ దట్ ఈజ్ హౌ యూ ఫీల్ దట్ ఈజ్ హౌ యూ లి అర్థమండి ఆర్ డ్రస్ చాలా ఇంపార్టెంట్ రోడ్డు రోజుకి వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాలి టిక్ వెళ్ళాలి అందరూ ఇంప్రెస్ అవ్వాలి మన డ్రెస్ చూసి మనం పెళ్లి పండిట్లోకి వెళ్ళామంటే అందరూ మనకేసి అబ్బా ఏ డ్రెస్ వేసుకున్నాడు వీడు అన్నట్టు ఉండాలి పురుషులు కానీ స్త్రీలు కానీ అంటే నేను ఎప్పుడైనా మంచి ఫస్ట్ క్లాస్ డ్రెస్ టిక్ టాక్ బూత్ సూట్ టైల్ అన్నీ వేసుకున్నప్పుడు నాకెంతో చాలా బాగుంటుంది ఎంతో ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌంటుంది ఫీల్ ఐ థింక్ దట్ ఐ షుడ్ డ్రెస్ వేరీ ఫ్యాషనబుల్ అండ్ నేను ఎప్పుడైతే ఫ్యాషనబుల్గా డ్రెస్ చేసుకుంటానో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఆ విధంగా నేను జీవిస్తాను మొదటి దానికి రెండో దానికి తేడా తెలుస్తుందే మీకు మీరు మొదటి పక్షం అయితే వేదాంత విద్యార్థులు రెండో పక్షం అయితే సంసారం కాబట్టి మీకు ఆత్మ గురి ఆత్మ గురించి మీరు చేసేది ఏమీ లేదు మీరు చేయాల్సిన వల్ల మీ ఆలోచన ఎలా ఉన్నది మీ ఫీలింగ్స్ ఇమోషన్స్ ఎలా ఉన్నాయి మీ నడవడి జీవిత శైలి జీవన శైలి ఎలా ఉన్నది అది నిత్యం నువ్వు బంగారం ఉందనుకోండి బంగారం మీకు యూ ఫీల్ అట్రాక్టెడ్ టు గోల్డ్ You think you should have a lot of gold? Understand? You will not have a lot of gold. Maybe? The shananyā, shananyā niki, maybe? Lenggipoyi samsarulayunarama. Suppose, dhīniki bhenna ira, vangāramu kicchamu. Mātāpittra yurohāya shananyāya namo namo. చర్ణ సుశీలమ్మ గారిని చర్ణ గణపతి శాస్త్రి గారి భార్య ఎడవో గాంధీ గారి ఆయన గాంధీయన్ను ఆయన భార్య కూడా గాంధీయన్గా ఉండేవారు ఆమె మంగళసూత్రం పసుపు కొమ్ము కట్టుకుని మంగళసూత్రాన్ని కూడా గాంధీ గారి ఉద్యమానికి ఇచ్చేసినారు చెవులకి రాజిపోజులు పెట్టుకుని బంగారం గాంధీ గారి ఉద్యమానికి ఇచ్చేశారు ఆమె నేను బంగారం పెట్టుకోను అని వ్రతం పాటించారు ఎప్పుడు భర్త జీవించి ఉండగా భర్త జీవించి ఉన్నంత కాలం ఆవిడే ఆవిడ ముండిపోయాడు తర్వాత భర్త ఏదో అయింది మొత్తానికి సో ఆవిడ జీవించి ఉన్నంత కాలము బంగారం పెట్టుకోలేదు ఆవిడ జీవిత చరిత్ర మీకోసారి చదివి వినిపించాను ఇక్కడ మాతాపుత్ర విరోధాల హిరణ్యాయన మోనమహ అనే మాట ఆ జీవిత చరిత్రలో ఉన్న వాక్యం కూడా నేను మీకు వినిపించాను అంటే హౌ యూ ఫీల్ హౌ యూ థింక్ హౌ యూ లివ్ దాన్ని సెపరేట్ చేసుకోవాలి అది సెటరేట్ అయిన తర్వాత ఇంకా ఆత్మనిష్ట గురించి అధిక ప్రయత్నం మేము చేయాల్సిందేముండటం జనకుడు మొదలైన వాళ్ళు ఆ గట్టిగా సెటరేట్ చేస్తూ కాబట్టి వాళ్ళు రాజ్యం కూడా ఆ దోషము అంతకుండా ఉండిపోయినారు అది శ్లోకం అన్యాభ్యాసశాలిన ఇతరములైన ప్రాపంచిక విషయములను అభ్యాసము చేస్తే స్వభావము గలవానికి తత్వస్మృతే ఆత్మతత్వమును నెర నెమరువేయుటకు అంటే నిష్ట నెమరువేయటం అంటే నిష్ట అవసర అవకాశము నాస్తి ఉండదు మీరు బజ్జు సంపాదించడం గట్టిగా పెనిపెట్టుకుని భోగాలు అనుభవించడం గట్టిగా పనిపెట్టుకుని సోషల్ ఇన్వాల్వ్మెంట్ గట్టిగా పెట్టుకుని బంధువులతో కొంతమందితో కొట్లాట కొంతమందితో స్నేహము పెళ్లిళ్ళు పేరెంటాలు అలావన్నీ చేసుకుంటూ బర్త్డే పార్టీలు వెడ్డింగ్ డే పార్టీలు అంటే ఇలా కావన్నీ అమెరికాలో అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు మళ్ళీ ఆశ్రమంలో పోషేసుకుంటారు వచ్చి బర్త్డే పార్టీ ఆశ్రమంలోనే వెడ్డింగ్ డే పార్టీ ఆశ్రమంలోనే కేకులు కూడా పోషేస్తూ ఉంటారు దీపావళి ఎఫ్ సెల్స్ పని ఆదేయడం కేక్ కోసేయడం ఆ కేకుని కూడా తీసుకొచ్చి స్వామీజీకి ఇచ్చేయడం ఈ స్వామీజీలేమో చక్కగా కేకులన్నీ తినేసి డైబెటీస్ మందులు కూడా వేసేసుకుంటూ ఉంటారు ఆశ్రమంలో జరుమే ఉంటాయి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి రోమ్ కలిపి విశ్రాంతి తీసుకుని వెళ్ళి నాలుగు గంటల క్లాస్కి వచ్చేసి అజహ అమృత అమర అవ్యయ అంటూ ఆత్మతత్వాన్ని గురించి నొచ్చకుంటారు అలా ఉండకూడదు అండి వెడింగ్ యానివర్సరీ చేసుకుంటారు దాని ముఖ్య అతిథి స్వామీజీ వెడింగ్ యానివర్సరీకి స్వామికి అసలు పంటను ఉండగా వెడింగ్ యానివర్సరీ అంటే ఏమిటి మీరు జైల్లో బంధి అయిన వేదికే యానివర్సరీ వైఫుడ్ యూ సెలిబ్రేట్ బర్త్డే ఇదికి డే టు సెలిబ్రేట్ సెలిబ్రేట్ అవ్వాల్సిన డే నాది కాబట్టి ఏదో స్వాతంత్ర్య సమరోధి జైల్లో బంధి అయినప్పుడు సెలబ్రేట్ అయినట్టుగా మనం కూడా పొందండి సో కాబట్టి మీరు ఒక్కటి ఆలోచించండి మీ మీ మనస్సులో మీకు కోరికలు పుడుతున్నాయా ఇది కావాలి అది కావాలి అని కోరికలు పుడుతున్నాయా మీ మనస్సులో మీకు భయాలు ఉన్నాయా మీ మనస్సులో మీకు అసూయ ద్వేషము ఈర్ష్య మొదలైనవి కనబడుతున్నాయా అప్పుడు మీరు ఏమైనా తెలుసుకోవాలంటే ఈ మనస్సు కష్మలముగా ఉన్నది అని తెలుసుకోవాలి ఇవి ఎలాగంటే ఏదైనా ఒక పండు చెప్పసుకున్నారనుకోండి ఆ పండు ఇలా దగ్గరికి రాయాలే దుర్వాసన వచ్చిందనుకోండి అంటే అర్థము ఆ పండు తినుటకు యోగ్యము కాదు అవునండి అలాగే మనస్సులో మీకు ఈర్ష్య అసూయ ద్వేషము భయము రాగము అనుభవానికి వస్తున్నాయంటే అర్థమేది దట్ ఈస్ ది ఈవిల్ స్టెన్స్ ఆఫ్ ది మైండ్ మైండ్ చాలా కలుషితముగా ఉన్నది అనేది అనే అర్థం సంసారాసక్తి అది మనస్సులోనే ఒక కాలుష్యం అటువంటి కాలుష్యాలను నీట్లో సాంసారిక విషయముల వెంబడ పరుగులు తీస్తూ మీరు ఆత్మనిష్టను ఏమి అభ్యాసం చేస్తారు ఇది ఎలాగంటే ఓ విద్యార్థి కనపడ్డాడు నాకు ఏం చేస్తున్నాడా అంటే యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నాను రీసెర్చ్ చాలా బాగా చేస్తున్నాడేమో అని నేను అనుకున్నా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్కి సెక్రటరీ మొన్న ఎలక్షన్ అధ్యక నేనున్నాను ఎలక్షన్ క్యాన్వాస్ ఎంతకాలం నెల స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీ వర్క్ ఎంత ఉంటుంది రోజంటాది ఉంటుంది ఇంకా నువ్వు రీసెర్చ్ ఏం చేస్తావు ఇంకా రీసెర్చ్ ఏం చేస్తాడు నాకు ఎవరిలో చెప్పారు పేపర్లో జరిగాను కన్నయ్య కుమార్ అని ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్స్ దానికి ప్రెసిడెంట్గా ఉండేవాడు ఆయన ఆయన పిహెచ్డీ సబ్మి ఎనిమిది ఏళ్ల క్రితం పిహెచ్డీకి రిజిస్టర్ చేసి ఇంకా సబ్మిట్ చేయకపోతే అప్పుడు వాళ్ళు పెట్టారంట ఇంకే వాటికి సబ్మిట్ చేసేవయా ఏదో ఒకటి రాసి సబ్మిట్ చేసే ఎందుకంటే రూల్స్ యూనివర్సిటీ రూల్స్ ప్రకారం నాలుగు వేళ్లలోనో సబ్మిట్ చేయాలి నాలుగు వేళ్ళలో సబ్మిట్ చేయకపోతే ఇంకో ఏడాది ఎక్స్టెన్షన్ ఇస్తారు అప్పుడు సబ్మిట్ చేయాలి అప్పుడు కూడా సబ్మిట్ చేయకపోతే డి చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ బండ్లు పెట్టుకోవాలి మళ్ళీ తయారై వచ్చిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి అని ఇలాంటివన్నీ ఉంటే ఎవరో సలహా చెప్పి అదే ఇంకెందుకు మరి ఇంతకాలం నుంచి నువ్వు రీసెర్చ్ ఉండిపోయావు అది సబ్మిట్ చేయలేదు ఏదో ఒకటి సబ్మిట్ చేయి అని వాళ్ళు చెప్తే అతను ఏదో ఈ చేస్తే అని పేపర్లో వచ్చింది అలా ఉంటే రీసెర్చ్ చేయమలుస్తుందండి ఆ దృష్టాంతం ఏదో ఒక వ్యక్తి యొక్క గురించి చెప్పలేదు నేను మనం వేదాంతం అధ్యయనం చేస్తాం సంసారంలో అంత పీకిల దాకా సంసారంలో నిమగ్నమై ఉంటే అవి వేదాంతానికి అనుకు అవకాశం కాదు అది కాదండి జనక మహారాజు జనకాదే జనకుడు శ్రీరాముడు మొదలైన వారికి రాజ్యం రాజ్యమని పాలించుట కథం ఎట్లు అని ప్రశ్న అంటే మేము ఏమండి మరి జనకుడికి జ్ఞానం ఉంది కదా శ్రీరాముడికి జ్ఞానం ఉంది కదా వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించారు కదా మరి మేము కూడా అలా కదా మేము వేదాంత జ్ఞానం పెట్టుకుని మేము సంసారంలో తిరిగేస్తాము అంటావేమో ఇటు చేతి అన్నట్లయితే గృహబోధత గట్టి జ్ఞానం ఏమి కావాలన్నా వారికి అది కోసాగినది అని మనం యాడ్ చేసుకోవాలి ఓకే ఇది సంగ్రహం కదా వాళ్ళ జ్ఞానము చాలా గట్టిది కాబట్టి అది వాళ్ళకు సహపడింది మరి మీరు చూసుకోండి మీ ఆత్మజ్ఞానం అంత గట్టిదైతే మీరు కూడా ఎలక్షన్లో పోటీ ఒకవేళ అబ్బాయి మా ఆత్మజ్ఞానం అంత గట్టిది కాదండి చాలా స్లిపర్గా ఉంది ఎప్పుడు జారిపోతుందా అన్నట్టుగా ఉంది అంటే మీరు ఇంత ప్రాపంచిక విషయాలన్నీ ఖర్చు పెట్టండి మీరు ఏం చేస్తారంటే రోజుకి గంట శ్రవణము జత మననము అంటే పుస్తకం చదువుకోవడం మననం అంటే మంచి పుస్తకం చదువుకోవడం పుస్తకం అంటే విపులా మొదలైన కథల పుస్తకాలు చదువుకోవడం కాదు వేదాంతానికి చెందిన పుస్తకం ఏదైనా ఒక మంచి పుస్తకం ఒకటి తెచ్చుకొని చెప్తారు చదువుకోవడం మనకు ఒక పుస్తకం ఒకటి తెలుగు పుస్తకం కొద్ది రోజుల్లో బయటపడుతుంది దాన్ని మన లక్ష్మణస్వామి గారు వాళ్ళు ఆ గ్రూప్లో అక్కడ జనా ఆవిష్కరణ కూడా ఉంటూ ఉండవచ్చు అది కౌపుల పంచకం మనం మనకి ఇంగ్లీష్లో వచ్చింది చూసారా దాన్ని లక్ష్మణస్వామి గారు సాంబశేవ శాస్త్రి గారు తెలుగులో అనువాదం చేశారు నేను చూసి భౌన్య్య అనువాదం అని అనిపించింది సరే దాని కొంత ఎడిటింగు ఇది చేసి దాన్ని తెలుగులో పట్టుకొచ్చాం ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే కౌపన్ గురించి దృష్టి జరుగుకోవచ్చు అదే కాదు ఇంకా చాలా ఉంటాయి రామతీర్థ పుస్తకాలు చదువుకోవచ్చు మనల్ని నా పుస్తకం చదవాలని నా అభిప్రాయం కాదు నా పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది రామతీర్థ వివేకానంద అక్కడి నుంచే వచ్చింది అలాంటి మంచి ఇన్స్పైరింగ్ చేసే పుస్తకాన్ని చదువుకోవాలి అంటే మనుషులు అది బాగా స్ఫూర్తి ఇచ్చే పుస్తకం చదవాలి స్ఫూర్తిని ఇవ్వాలి ఏదో స్టోరీగా ఉండకూడదంటే రుచి రచి లేనట్టుగా ఉండకూడదు స్ఫూర్తినిచ్చిగా ఉండాలి తెలుగులో కూడా ఉన్నాయి ఎటువంటి పుస్తకాలు స్ఫూర్తినిచ్చే పుస్తకాలు అనువాదాలు వివేకానంద స్వామి పుస్తకాలకు అనువాదాలు ఉన్నాయి రామతీర్థ పుస్తకాలకు అనువాదాలు ఉన్నాయి అనువాద లేఖ లేకుండా సరే రమణ మహర్షి సాహిత్యం తెలుగులో అనువాదాలు కొంచెం అవకలుగా ఉంటున్నాయి సరిగ్గా ఉండటం లేదు అనువాదము అన్ని సందర్భాల్లోనూ బాగుండటం లేదు అనువాదం ఒరిజినల్ రాయడం కంటే అనువాదం చేయటమే ప్రకాశం సో అనేదే టాపిక్ మారాను నేను మంచి పుస్తకాన్ని ఒకదాన్ని చదవటం అభ్యాసం చేసుకోవాలి ఇంగ్లీష్ వస్తే బోర్డంతో సాహిత్యం మీకు వేదాంతంలో ఇంగ్లీష్లో ఉంది అలా ఎందుకైందంటే వివేకానంద రామతీర్థ స్వామి ఓంకార్ మొదలైన వాళ్ళందరూ ఒరిజినల్గా ఇంగ్లీష్లో పెట్టారు సాహిత్యాన్ని మన వాళ్ళు సంస్కృతంలో పెట్టారు దాంతో వేదాంత సాహిత్యానికి సంబంధించి సంస్కృతి బాగా ఎన్రీచ్్యుడిగా ఉన్నది ఇంగ్లీష్ కూడా ఇంద్రిక్ష్యుడిగా ఉన్నది వీళ్ళు దాన్ని సంపన్నము చేసినారు ఈ మహాత్ములు తెలుగులో అలా సంపన్నం చేసిన సందర్భం కొంచెం తక్కువ అయినా కూడా తెలుగులో కూడా మంచి పుస్తకాలు వస్తున్నాయి అలాంటి పుస్తకాలు కొన్ని సంపాదించుకొని పెద్ద చదువుకుంటూ ఉంటాయి అది మన ప్రతి జనము కొద్దిసేపు ధ్యానము ఇది ధ్యాసనము తర్వాత ఏకాంతంగా ఉండడం తక్కువగా మాట్లాడడం మన పనుల్లోనూ మనము చలాకీగా చేసుకుంటూ ఉండడము మీరు ఇంత మీకు ఇంక పార్టీలకి వెళ్ళే ఉంటుంది పెళ్ళిళ్ళు పేరంటాలు సోషల్ గ్యాదరింగ్స్కి పని కట్టుకుని దూరం పెట్టాలి టైం కూడా దూరం పెట్టాలి పెళ్లిగా ఇచ్చిన మాట అలాంటి పెట్టండి నేను ఒకప్పుడు కూడా పెళ్లికి వెళ్ళడం నాకు అదేదో పనిష్మెంట్ తిందండి నేను వెళ్ళలేకపోయి ఇంకా తప్పనిసరి వెళ్తే భోగులు చేయకుండా వచ్చేయడము అక్కడ మొల మీద కూర్చున్నట్టు అలా అక్షతలు వేసేసి ఇలా పారిపోవడమో అలా చేసేవాడి అంతే తప్ప బస్సు ఎక్కి ఏ ఇటు రాజమండ్రిలో ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ రెండు వేలు మూడు వేలలో పెళ్లివాడు ఇళ్ళలో ఆ సాగులలో ఇటువంటి జో అలా ఎప్పుడూ నేను చేసిన గుర్తు నాకు లేదు ఎందుకంటే అంత అంత పని పాట లేకుండా టైం గడిపే అలవాటు లేదు పిల్లికాల ఉంటుంది పని పాట ఏమో ఉండదు వాళ్ళెవరో భోజనం పెడ అది తినేసి కావాల్సిన దానికంటే ఎక్కువగా తినేసి కూర్చోవడం గుర్తు ఉండడం భోజనం చేసిన అడుగు వాల్సి మళ్ళీ టీ పంపించే వరకు అబుద్ధి చెప్పడం టీ ఆవిష్కలు పంపిస్తే అదే దెబ్బలాట టీ సరిగా లేకపోతే అదే దెబ్బలాట ఇది ఇది బాగుండదు తర్వాత మనకున్న మంచి డ్రస్టులన్నిటినీ అందరికీ చూపించే ప్రయత్నం చేయటం అది మీకేమైనా శోభగా అనిపిస్తుందా అదే వేదాంత వేదాంత అధ్యయనములకు అనురూపముగా ఉన్నదియా అని చేత పెళ్లి వీళ్ళకి వెళ్ళకూడదు పెళ్లికి ఎవరు వెళ్ళాలి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి కూతురు తల్లి తండ్రి చాలు నలుగురు చాలు పురోహితులు పెళ్లి కొడుకు తల్లి తండ్రి కూడా అనవసరం వీళ్ళు అక్కడ బరువు కూతురు తల్లి తండ్రి కాళ్ళు కొడుకు తెల్లనిచ్చారని ఒక సాగత అది కన్యా దానమని మార్చారు మన వాళ్ళు తప్పది కన్యాదానం కాదు కన్యా ఆదానము కన్యని తెచ్చుకుంట కన్యని తెచ్చుకుంటాడు వరుడు కన్యావరణము చేసి వరుడని పేరెందుకు వచ్చింది వీటికి అసలు ఆ జనాలకు తెలియకుండా వరుదల పే వరుడు అనే పేరు ఎందుకు వచ్చింది వరణము చే భూలోకి వీటి వరహ వరణము చేయుతున్నాడు కనుక వీడికి వరుడు అనే పేరు వచ్చింది ఒకవేళ అమ్మాయి వరణం చేస్తే ఆమె స్వయం వర అని వరణం చేస్తాడు అయ్యా నేను పెళ్లికి వయస్సు వచ్చింది యుక్త వయస్సు కూడా అయినాను అమ్మాయిని పెళ్ళాడు నేను ఆ వేదనలకు పెట్టిన కర్మలవి చేసుకోవాలనుకుంటున్నాను మీ అమ్మాయిలు నాకు ఇవ్వండి అని వీడికి వెళ్ళి వరణం చేస్తాడు వరణం చేస్తే సరే అంటాడు కన్యాదాత కన్యాదాత అనే మాట కన్యాదానం నుంచి వచ్చింది అక్కడ దాత కాదు అంటే కన్య తండ్రి సరే అలాగే ఈ అమ్మాయి నా కూతురికి నేనే పెళ్లి చేసుకో అని అంటాడు ఆ పెళ్లి చేసుకుని ఆమెని తెచ్చుకొస్తాడు అంటే ఆమెను తనతో బాటుగా తెచ్చుకుంటాడు కన్యా ఆదానం కన్యా అంటే బద్దుస్తారు బంగారు వేస్తారు కానీ బతుకున్న మనిషిని దానం ఎలా చేస్తారండి తప్పు పెద్దది ఇప్పుడు పదిహేను పదహారు ఏళ్ళ పిల్లని లేకపోతే ఇరవై ఏళ్ళ అమ్మాయిని దానం చేసేస్తారా ఆ దానం అనే మాట చదిస్తుంది కన్యా ఆదానం కాబట్టి అందుకోసం తల్లి తండ్రి అమ్మాయి తల్లి తండ్రి అవసరమయ్యారు అబ్బాయి తల్లి తండ్రి వీళ్ళకి వీళ్ళు వీళ్ళు అక్కడ అడ్డు ఇది వివేకము ఈ దృష్టితో ఆలోచిస్తే మీరు వేదాంతం మీకు బాగా వంట పడుతున్నట్టు లెక్క అలా ఆలోచించాలి అంతే గొప్ప పిల్లలు శుభలేఖ రాగానే బస్సుకు వెళుకుతూ ఉన్నాం రేపుకి అలా చేయకూడదు అలా చేస్తుంటే వేదాంత తత్వాన్ని విచారించటానికి అవకాశం లేకుండా మళ్ళీ అన్నాము అన్యాభ్యాసాలిన అన్యా ఇతరములైన ప్రాపంచిక విషయములను అభ్యాస అభ్యాసము చేస్తే శాలిన స్వభావము గలవానికి తత్వస్మృతే ఆత్మతత్వములు నెమరువేయుటకు ఆవాసరాహ అవకాశము నాస్తి ఉండదు జనకాడే జనకొడులు మొదలైన వారికి రాజ్యం రాజ్యపాలనము కథం వ్యక్తి సంభవమైనది అని ప్రశ్నించినట్లయితే దృఢబోధక వారి జ్ఞానము దుట్టిది అగుటవలనా అని ఉత్తరము ఇయ్యవలను తెలుస్తుంది కదండి తత్వస్మృతేరవసర నాశన్యాభ్యాసాలిన ృబోత జ్ఞానినశ్చా సమే ప్రారంభకర్మ లోకంలో ఒక తప్పుడు అభిప్రాయం ఉన్నది చాలా తప్పుడు అభిప్రాయాలు ఉంటాయి వాటిల్లో ఒకటి ఇలాంటి అభిప్రాయం తప్పు ఎందుకు వచ్చిందంటే రాంగ్ మెసేజ్ వెళ్ళిపో వెళిపోయింది సమాజంలోకి వెళ్ళిపోయింది వాళ్ళ లోపులో వెళ్ళిపోయి దాన్ని ఎప్పుడు కాదండానికి భయం వేసేంత లోతుగా వెళ్తాడు అందరూ అసత్యం పలికి వాళ్ళే ఉన్న రాజ్యంలోకి సత్యం పలికి వాళ్ళు ప్రవేశించాడు అనుకోండి అలా అయిపోయింది సమాజం ఒక ఆయన నేను టీవీలో నాకెవరో పంపించాను తీర్పు పండించారు నాకు అవన్న ఆయన చెప్తున్నాడు దేవతలు పైన ఇది వెక్టికల్ మోడల్ ఇంకా మన వాళ్ళు వెక్టికల్ మోడల్లోనే ఉన్నారు ఈ రోజుకి కూడా వెక్టికల్ మోడల్ వెక్టికల్ ఏం ఉండదండి బాబు అది స్పెరికల్ మోడల్లోకి రావాలి వాటికి జియో మోడల్ జియో మోడల్ అంటే భూమి చెప్తూ సూర్యుడు చంద్రుడు తిరుగుతూ అంచేతనే భూమి గ్రహం కాదు మీరు దాని మీద కూర్చుంటాయి గ్రహం ఏమవుతుంది భూమి గ్రహం కాదు సూర్యుడు చంద్రుడి గ్రహం కాబట్టి సూర్యుడు చంద్రుడి గ్రహాలంటే మీకు ఏమర్థమైందో నసలు ఎప్పుడైనా ఆలోచించారా లేకపోతే మీరందరి బదులు నేనే పాపాల భేదమైనా నేనే ఆలోచిస్తున్నానా మీరు ఆలోచించరా నేనే ఆలోచించారా ఎందుకని మీరు కూడా ఆలోచన కాదండి అడగాలి మీరు ఏంటండి సూర్యుడు చంద్రుడి గ్రహాలు ఏమిటండి అని అడగద్దు అడగాల అర్థం లేదా ఎవరైనా అడిగారా మీరు ఇంతవరకు అడగలేదు ఎందుకు అనగా బాగుండదు సత్యం మీద అసలు ఏమైనా అర్థం ఉందా సూర్యుడు చంద్రుడి గ్రహంలో మాట ఎక్కడి నుంచి వచ్చింది ఒక్క దిశగా ఆలోచించుకోండి తప్పు కాదు ఎక్కడి నుంచి వచ్చింది ఒకప్పుడు అలా అనుకునేవారు భూమి చెప్తూ సూర్యుడు చంద్రుడు తిరుగుతున్నారు అనుకునేవారు అందుకోసం భూమి సూర్యుడు చంద్రుడు గ్రహాల బృహస్పతి కూడా భూమి చుట్టూ తిరుగుతున్నారు అందరూ ఇంకా భూమి చుట్టూ తిరుగుతున్నారు ఎందుకంటే చంద్రుడే సూర్యుడే భూమి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా భూమి చుట్టూ తిరుగుతున్నారు ఇలాగే ఊళ్ళో క్రికెట్ టీంలో ఒకరు గలబో ఒకరిని గ్రహాలు కాలువాటను తీసేస్తే క్రికెట్ టీంలో సగం మంది కూడా సరే ది పాయింట్ ఈజ్ వెర్టిబల్ మోడ ఆయన అంటారు ఆయన అలా చెప్పేస్తున్నారు ఓకే మైక్ పెట్టుకుని పెద్ద సింహాసనం నేనేదో పాట కూర్చునే కూర్చుని ఏదో ఒక కాలక్షేపం చేస్తున్నాను బానే ఉంది నాకు ఏదో ఒక రోజు ఇంట్లో పాపం మన పుణ్యాత్మక దీంట్లో మెట్ట కూడా ఒకటి పెట్టారు బానే ఉంది ఏదో కాలక్షేపం చేస్తున్నాను ఆయన పెద్ద సింహాసనం ఒకటి ఎక్కి దాని నుంచి చెప్తున్నారు ఆడియన్స్ ఆయన ఏం దేవతలు పైన ఉంటారు భూమి లోపల గోడగా ఉంటుంది సాలిడ్ కాదు లోపల హాలోగా ఉంటాయి ఆ హాలో సివినివేషం ఉంటుంది అంటే అంటే పురాణాన్ని అలాగే ముక్క తూచా తప్పకుండా దిగేసాడా ఆ లోపల తగ్గితే లోపల హాలో ఉంటుంది ఆ హాలో శివునివేషం ఉంటుంది భూ మనుష్య భూ నేను ఒకప్పుడు దేవలోకంలో ఉండేవండి నేనేం చేశానంటే దేవలోకం నుంచి కిందకు దిగి ఆ భూమి లోపల ఉండే ఆ లోకంలో కొంతకాలం ఉన్నాను మళ్ళీ దేవలోకానికి వెళ్ళిపోదాం అనుకుని కోళ్ళే కొంతకాలం భూలోకంలో ఉందామో వాళ్ళని ఉద్ధరిద్దాము అని నేను విభూతి దేవుని యొక్క విభూతి రూపంగా నేను భూలోకానికి వచ్చాను అని చెప్పాడు ఆయన గుండెలు తీసిన బంతి ఆయన అవార్డు అంత ఓపెన్గా అందు కెమెరా అంత గట్టిగా బ్లక్ చేసి వస్తుంటే నేను స్టానే